విందరికి భూమి వెలిపడ్డ ఇంద్రియాల వెలియలోనికి పిలిచి కొలువులు చేయించుకొనరాదా కలచడి లోని కామాది శత్రువుల అడ్డపెట్టింపించరాదా తే పరువుదోలిన ఆసలనే గుర్రముల గట్టిగా లోలాయమున కట్టుకోరాదా ఒట్టి ఎదుట పౌజులై ఉండిన భోగములను ముట్టి అంతర్యామిగిచ్చి మొక్క జీవుడ పంపువెట్టి దండంపిన బలుని ఉగాల గుంపుక్తిరగొనరాదా ఇంపుల శ్రీవేంకటేశుడితడే సర్వకత్త సొంపుగా భావించి చక్కచూడరాధా జీవుడ